ఆత్మ అంటే ఎవరు మన శరీరములో మూడు ఆత్మలు గలవు అవియే క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు ఈ గ్రంథములో ఆ ముగ్గురు పురుషులను జీవాత్మ ఆత్మ పరమాత్మ అని చెప్పడము కూడా జరిగినది ప్రతి పద్యభావము మొదటిలో ఒకటవ ఆత్మ అయిన జీవాత్మ రెండవ ఆత్మ అయిన ఆత్మను సంబోధిస్తూ భావమును మొదలుపెట్టడము జరిగినది ప్రతి భావములో సంబోధనకు ముందే ఆత్మ యొక్క స్థితి గొప్పదనము పద్ధతిని గూర్చి చెప్పుచు ఓ ఆత్మ వినుము అనడము జరిగినది ప్రతీ సంబోధన ముందర ఆత్మను గురించి చెప్పిన వాక్యములు ఆత్మ యొక్క నిజస్వరూపమును చూపుచున్నవి ఇంతవరకు ఆత్మను గురించి చెప్పిన వాక్యములు ఎక్కడా లేనందున ఈ గ్రంథములో ఆత్మ ఔన్నత్యమును పాఠకులు గుర్తించుటకూ వాటిని ఇక్కడ ప్రత్యేకముగా పొందుపరచడము జరిగినది అన్నిటినీ ఒక్కమారు వరుసగా చదువుట ఇంతవరకు ఎక్కడా గుర్తింపబడి రెండవ ఆత్మ విషయము కొంతైనా అవగాహనకు రాగలదని భావించుచున్నాము సమస్త జీవరాశులందు కలిసియున్న ఓ ఆత్మ వినుము అఖిల జీవులందు ఒకే చైతన్యముగనున్న ఓ ఆత్మ వినుము గాలిలో గంధము కలిసి కనిపించనట్లు శరీరములో కంటికి కనిపించకుండా ఉన్న ఓ ఆత్మా వినుము సాక్షివై అన్ని శరీరములందున్న నాలోని ఆత్మ వినుము శక్తి రూపములో శరీరమంతయ వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము సమస్త జీవులందు కార్యరూపమై ఉన్న ఓ ఆత్మ నామాట వినుము సమస్త జీవులందు చైతన్యముగనున్న ఓ ఆత్మ వినుము మూడు ఆత్మలలో రెండవదైన ఓ ఆత్మ వినుము అఖిల జీవరాశులందు అన్ని పనులు చేయిస్తున్న ఓ ఆత్మ వినుము సమస్త జీవరాశులందు చైతన్యరూపమై ఖండఖండములుగా శరీరములో వ్యాపించి ఉన్న ఓ ఆత్మ వినుము సర్వజీవరాశులందు నివసిస్తూ ఆయా శరీర ఆకారము కలిగియున్న ఓ ఆత్మా వినుము శరీరమను గుడిలో దీపమై శరీరమంతటికీ వెలుగునిచ్చుచున్న ఓ ఆత్మ వినుము సమస్త శరీరములలో జీవునితో పాటు ఉంటూ ఆ శరీరమునకు శక్తినిచ్చు ఓ వినుము ముగ్గురు పురుషులలో అక్షర పురుషుడై అక్షరపురుషుడై శరీరములోనున్న ఓ ఆత్మ ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగయున్న ఓ ఆత్మ వినుము ఇంద్రియములకు శక్తి నొసగు ఓ ఆత్మ వినుము కొలిమి మంటకు గాలితిత్తి తిత్తికి కదిలించు కట్టె కట్టెకు చివర కూర్చొని కదిలించుచున్న వ్యక్తి ఎలాగు అనుసంధానమై ఉన్నారో అలాగే శరీరములో ముక్కులోని శ్వాసకు ఊపిరితిత్తులు తిత్తులకు బ్రహ్మనాడి నాడికి చివరలో ఉండి అన్నిటిని కదిలించు ఓ ఆత్మ వినుము శరీరములో శ్వాసను నడిపించు ఓ ఆత్మ వినుము సమస్త జీవులందు ఒకే పని చేయుచున్న ఆత్మ జీవుడైన నేను చెప్పు మాట వినుము రెండవ ఆత్మవై శరీరములో అన్ని పనులు చేయుచున్న ఓ ఆత్మ వినుము శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవుడిని కాచుకొనియుండు ఓ రెండవ ఆత్మ వినుము ముగ్గురు పురుషులలో మధ్యవాడవై పూజ్యుడవై ఉన్న ఓ ఆత్మ వినుము సమస్త సజీవ శరీరములందు నఖశిఖపర్యంతము వ్యాపించి శరీరములోని అన్ని అవయవముల అవయవములచేత పనులు చేయించుచున్న ఓ ఆత్మ వినుము శరీరములోని జీవునికి సాక్షిగానున్న ఓ ఆత్మ వినుము పూలహారములో ఆధారమై దాగియున్న దారము శరీరములో కనిపించక శరీరమున కంతటికీ ఆధారమయ్యున్న ఓ ఆత్మ వినుము శరీరాంతర్గతములలో ఉండి చేత పొగడబడు ఓ ఆత్మ వినుము సమస్త జీవశరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగాయున్న ఓ ఆత్మ వినుము అఖిల జీవులతో కూడియున్న ఓ ఆత్మ వినుము సమస్త జీవరాశులయందుగల మూడు ఆత్మలలో మధ్యనున్న ఓ ఆత్మ వినుము చిన్న చీమలోను పెద్ద ఏనుగులోను ఒకే విధానము కలిగి కర్మను పాలించు ఓ ఆత్మ వినుము శరీరములోని అన్ని భాగములకు శక్తిని చుచు ఎవరికీ తెలియకుండా ఉన్న ఓ ఆత్మ వినుము నా శరీరములో నాకు తెలియకుండా నిదురలోను మెలకువలోను నా మెలకువలోనూ నాయందు పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము అద్వైతాది మహామునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని చెప్పుకొనుచుండినప్పటికీ నీవు మాత్రము వేరుగయుండి జీవుని కర్మననుసరించి శరీరమును కదిలించుచూ జరిగేడి ఏ కర్మకూ బాధ్యుడు కాని ఓ ఆత్మ వినుము శరీరములో అణువణువునా వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము శరీరములో ప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళలా పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము శరీరములో ఏమాత్రమూ నిద్ర లేకుండా ఎల్లప్పుడూ మేల్కొని పనిచేయు ఆత్మ వినుము ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగా జీవాత్మకు తోడున్న ఓ ఆత్మ వినుము శరీరాంతర్గతమై బాహ్యదృష్టికి కనిపించక జీవాత్మలైన స్వాములూ మునులూ కూడా నేనే ఆత్మని అని తలపోయినట్లు చేసి నీవు మాత్రము వేరుగనున్న ఆత్మ వినుము జీవాత్మకూ పరమాత్మకు మధ్యనగల ఓ ఆత్మ వినుము చెట్టులో తేమ వ్యాపించినట్లు శరీరములో శక్తిగా వ్యాపించి ఉన్న ఓ ఆత్మ వినుము ఇనుముతో కలిసిన అగ్నికి కూడా కొలిమిదగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు జీవునితో చేరి శరీరమంతా వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తిహీనత చెందుచున్న ఓ ఆత్మ వినుము శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకొని శరీరమంతా వ్యాపించి ఉన్న ఓ ఆత్మ వినుము జీవాత్మకు పెద్దవాడు పరమాత్మకు చిన్నవాడూ అయిన ఓ ఆత్మ వినుము సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము చేయుచున్న నాశనము కాని ఓ ఆత్మ వినుము శరీరమందుమాత్రము శక్తిగా ఉన్న ఓ రెండవ ఆత్మ వినుము శరీరములో కర్మానుసారము కదలికలిచ్చుచూ కర్మానుసారము రోగములు కలుగజేయుచు వాటిని అనుభవింపజేయు ఆత్మ వినుము శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై శరీరమును నడిపించు శక్తియున్న ఓ ఆత్మ వినుము శరీరములో ఎవరు గుర్తించలేని విధముగా శరీర ఆకృతిని పోలియుండు ఓ ఆత్మ వినుము శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగా ఏర్పరచుకొని శరీరమంతటా నఖశిఖపర్యంతమూ వ్యాపించి శరీరాకృతిని పోలియున్న ఓ ఆత్మ వినుము శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షి అయ్యున్న ఓ ఆత్మ వినుము అకాల మరణము పొందిన వానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కల్గి సూక్ష్మముగా కనిపించక వాని కర్మానుసారము ఆడించు ఆత్మ వినుము మరణము నుండి నాశనము లేని ఓ ఆత్మ వినుము ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటినీ తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు బ్రహ్మనాడియందుండి శరీరమంతటా చైతన్యముగా వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము శరీరగ్రహములో యజమానియైన ఓ ఆత్మ వినుము హృది మధ్యలో నివాసము జేయుచూ సూత్రధారివయ్యుండి జీవుడిని పాత్రధారునిగా చేసిన ఓ ఆత్మ వినుము సమస్త జీవులందు ఏక ఏకకార్యస్వరూపుడైన ఓ ఆత్మ వినుము పురుషులందు రెండవవాడయిన ఓ అక్షర పురుషుడా వినుము సమస్త జీవులందు కదలిక శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము ముందు నీవుండి నీ వెనుక జీవుడిని పెట్టుకుని ఓ ఆత్మ వినుము పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలిసియుండి శరీరముతో పనులు చేయు ఓ ఆత్మ వినుము అన్ని జీవులందు వేరువేరుగా కలిసియున్న ఓ ఆత్మ వినుము శరీరము వెలుపల ఏమాత్రము లేక లోపల మాత్రము చైతన్యముగనున్న ఓ ఆత్మ వినుము అఖిల జీవులందు కలిసియున్న ఓ ఆత్మ వినుము మూడు గుణములకు వేరుగ ఉన్న ఓ ఆత్మ వినుము జీవుల పక్కనే ఉనున్న ఓ ఆత్మ వినుము కాగిన ఇనుములో అగ్నియున్నట్లు సమస్త జీవుల శరీరములందు ఇమిడియున్న ఓ ఆత్మ వినుము సూర్యుడొక్కడు ఈ లోకమును ప్రకాశింపజేయునట్లు శరీరమంతటినీ నీ ఒక్కనివే ప్రకాశింపజేయు ఓ ఆత్మ వినుము నాశరహితునివై నాశనము కాగల జీవాత్మతో కూడి ఉన్న ఓ ఆత్మ వినుము పూసల మధ్యలో దారమున్నట్లు జీవుల శరీరమధ్యలో శరీరమంతటికీ ఆధారమైవున్న ఓ ఆత్మ వినుము ఎడతెరిపి లేకుండా ఎల్ల కాలములందు జీవునితో కలిసియున్న ఓ ఆత్మ వినుము చెరప్రకృతి అయిన అంతటా వ్యాపించి ఉన్న ఓ ఆత్మ వినుము పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగా ఉన్న ఓ ఆత్మ వినుము పరమాత్మ కాక జీవాత్మవూ కాక కేవలము ఆత్మవై జీవాత్మతో పాటు శరీరములోనున్న ఓ ఆత్మ వినుము మొదటిదైన జీవాత్మకు మూడవదైన పరమాత్మకు మధ్య సంధానమై ఉన్న ఓ రెండవ ఆత్మ వినుము కాగిన ఇనుములో ఇనుమంతయు అగ్నివ్యాపించినట్లు శరీరమంతా వ్యాపించి ఉన్న ఓ ఆత్మ వినుము పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరమను సామంతరాజ్యమునకు రాజయిన ఓ ఆత్మ వినుము ప్రపంచమంతటికీ గల ముగ్గురు పురుషులలోనూ మధ్యపురుషుడవై అక్షరపురుషుడని పేరుగాంచి క్షరపురుషుని వద్ద నిలిచిన ఓ ఆత్మ వినుము శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము బ్రహ్మ కాల కర్మ గుణ చక్రములకు ఇరుసుగనున్న ఓ ఆత్మ వినుము జ్ఞానులయందును అజ్ఞానులయందునూ మూర్ఖులయందునూ తెలివైన వారియందును మంచివారియందునూ చెడువారియందునూ అన్ని మతముల వారియందునూ ఒకే పద్ధతిగలిగి ఒకే విధముగా రాగము ప్రేమగాని ద్వేషముగాని లేకుండా వర్తించు ఓ ఆత్మ వినుము పురుషాకృతి ఈశ్వరలింగము మీద ముగ్గురు పురుషుల గుర్తుగయున్న మూడు విభూతి రేఖలలో విభూతిరేఖలలో మధ్యరేఖగా గుర్తింపబడియున్న ఓ ఆత్మ వినుము శరీరములోనే దృష్టి నిల్పి నిన్ను తెలియవలనని ప్రయత్నించు యోగులకు తెలియబడు ఓ రెండవ ఆత్మ వినుము పూలమాలకు ఆధారమైన దారమువలే శరీరమునకు ఆధారమై ఉన్న ఓ ఆత్మ వినుము సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చు ఓ ఆత్మ వినుము పాపము చేయునపుడు పుణ్యము చేయునపుడు ఒకేవిధముగా శరీరమునకు శక్తినిచ్చి ఏ కర్మ అంటకుండా ఓ ఆత్మ వినుము భూవిలో ఎన్ని జీవరాశులున్నాయో అన్నిటిలోనూ అన్ని ఆత్మలుగా విభజించబడి పరమాత్మ ప్రతినిధిగా ప్రకృతిలో కలిసి శరీరములో పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము ఏ విషయముతో సంబంధము లేకుండా శరీరములోని కర్మ ప్రకారము శరీరమును నడిపించు ఓ ఆత్మ వినుము శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వారా శరీరమును పాలించు ఓ ఆత్మ వినుము సమస్త జీవరాశుల బుద్ధికి సమానముగా అర్థమగు ఓ ఆత్మ వినుము అయమాత్మా బ్రహ్మయని సమస్త యోగుల చేత ఉచ్చరించబడు ఓ ఆత్మ వినుము జాగ్రత్త స్వప్న నిద్ర ఎనబడు మూడవస్థలకు సాక్షిగనున్న ఓ ఆత్మ వినుము మూడు ఆత్మలందు మధ్య ఆత్మవై సమస్తోగులచేత ఆరాధించబడు ఓ ఆత్మ వినుము శరీరములోని ఇరవై ఐదు భాగములకు అతీతముగాయుండి శరీరమంతటికీ శక్తి నొసగు ఓ ఆత్మ వినుము పరమాత్మకంటే తక్కువవాడై జీవాత్మకంటే ఎక్కువవాడై ఉన్న ఓ ఆత్మ వినుము ఇంటిలో విద్యుచ్చక్తిలాగా శరీరములో చైతన్యశక్తి అయి ఉన్న ఓ ఆత్మ వినుము యోగులందును భోగులందును సమాన వృత్తి కలిగి ఉన్న ఓ ఆత్మ వినుము శరీరములో అణువణువునా వ్యాపించి శరీరాంతర్గత పనులకు కారణశక్తి అయి ఓ ఆత్మ వినుము అండజ పిండజ ఉద్భిజములైన మూడు రకముల జీవరాశులలో ఏ జీవనాశి ఎందైనా గాని ఒకే సిద్ధాంతము ఒకే నిర్ణయముగా ఒకే పద్ధతిగా పనిచేయు ఓ ఆత్మ వినుము జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా దానివెంట ఆ శరీరములో ప్రవేశించి అక్కడ కర్మరీత్యా ఏమి జరుగవలెనో ఆ పనులను శరీరము ద్వారా చేయించు ఓ ఆత్మ వినుము శరీరములో పని నీవు చేసి ఫలితమును జీవాత్మకు అందించే ఓ ఆత్మ వినుము శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్న ఓ ఆత్మ వినుము నేను పుట్టినప్పటి నుండి నాలో అన్ని పనులకు సాక్షిగాయుంటూ ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయు ఆత్మ వినుము శరీరమనడి రథమునకు సారథిగయుండి ఇంద్రియములనడి గుర్రములను త్రోలు సారథియ్యి శరీర రథమును అధిష్ఠించియున్న జీవునికి సుఖ సుఖదుఖములనడి అనేక ప్రదేశములను చూపుచున్న ఓ ఆత్మ వినుము చెట్టుకు తాట అనుబంధమై ఉన్నట్లు శరీరములోని జీవాత్మకు శక్తి రూపములో అనుబంధమై ఉన్న ఓ ఆత్మ వినుము సంసారమును నాటకమునకు పరమాత్మ సూత్రధారి కాగా నాటకమును వీక్షించుచు నాటకములోని భావములను అనుభవించు ప్రేక్షకుడు జీవుడు కాగా నాటకమును ఆడు ఆత్మ వినుము శరీరములు నీవు చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేసినట్లు తలచితే ఆ పనిలోని కర్మను జీవునికి అంటగట్టు ఓ ఆత్మ వినుము శరీరములో ప్రారబ్ధకర్మ ప్రకారము సుఖ సుఖదుఃఖములను అందించుచు అహము పొందిన జీవాత్మ పాలిట చిత్రగుప్తుడవై ఆగామి కర్మను అంటగట్టు ఆత్మ వినుము మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండా ఆచరించుచు పాపపుణ్యములకు సంబంధము లేని ఆత్మ వినుము అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచు ఆగామి కర్మను అంటగట్టుచు జ్ఞానము తెలిసిన యోగులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచు ఆగామి కర్మను అంతము చేయుచున్న ఓ ఆత్మ వినుము శరీర యంత్రాంగములో ఇరవై భాగములను ఒక్కొక్క జీవుని కొరకు నడిపిస్తూ పరమాత్మకు బంటుగా నిలిచిన ఓ ఆత్మ వినుము శరీరములో నీవు ఏమి చేయుచున్నదీ ఎవరికీ తెలియనియకుండా నిద్రించు సమయములోకూడా శ్వాసను నడుపుచున్నావు అటువంటినీ ఉనికిని తెలియక అన్నీ నేనే చేయుచున్నానని జీవుడు భ్రమిస్తున్నప్పటికీ ఏ పనినీ జీవునికి వదలక అన్ని పనులను ఎంతో ఓర్పుగా చేయుచున్న ఓ ఆత్మ వినుము శరీరములో తప్ప బయట ఎక్కడా ఏ వస్తువందూ లేని ఓ ఆత్మ వినుము శరీరములు బుద్ధికి తెలియని విద్యలైనా జంతువు చిన్నతనములోనే నీటిలో ఈదడమును దూడ పాలపొదుగును గుర్తించడమును ఐదు సంవత్సరముల చిన్న వయస్సు మనిషికి పాండిత్యము కలుగడము మొదలగు వాటిని తెలియజేయుచు ఏమీ తెలియని దానివలి ఉన్న ఓ ఆత్మ వినుము జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు అంతే ఎత్తు కలిగి ఆ శరీర కలిగి ఉన్న ఓ ఆత్మ వినుము శరీరములో అంతటా వ్యాపించియుండి కర్మవుంటే చేతిలోనో కాలిలోనో శక్తి లేకుండా చేసి అవిటివానిగా కనిపింపజేయుచు జీవునికి కర్మను అనుభవింపజేయు ఆత్మ వినుము శరీరములో ప్రారబ్ధకర్మను జీవునిచేత అనుభవింపజేయుమధర్మరాజువై అహముగలవానికి ఆగామి కర్మను తలకెక్కించడములో చిత్రగుప్తుడవై చలామణియగు ఓ ఆత్మ వినుము మరణములోనూ పుట్టుకలోనూ జీవుని వెంట ఉండి మరణమునుండి పుట్టుక వరకు గుణములను జీవుడిని కర్మ కర్మసముదాయమును తీసుకవస్తున్న ఓ ఆత్మ వినుము శరీరములో అన్ని పనులు చేయుచు ఏ ఒక్క పనిని కూడా నేను చేశానని బయటికి తెలుపక ఎన్నో విజ్ఞాన పరికరములను కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ ఏమీ తెలియని జీవుడు నేను కనిపెట్టానని చెప్పుకొనుచున్నప్పటికీ ఊరక చూస్తుండిన ఓ ఆత్మ వినుము పుట్టుకలోను సాక్షి సాక్షిభూతుడవై ఆ సమయములో ఏమి జరుగుతున్నదో ఎవరికి తెలియని రహస్యమును తెలిసిన ఆత్మ వినుము చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి జంతువులో జంతువు ఆకృతిని పోలియుండి మనిషిలో మనిషి ఆకృతిని పోలియుండి అనేక శరీరములలో ఆ శరీరముల అనేక ఆకారములు కలిగి ఉన్న ఓ ఆత్మ వినుము